ీవా గణపతి హవామహే ఉపమశ్రవస్తమ జేష్టరాజి బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శ్రవోిశీత సాగమం శ్రీమహాగాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపే పరంపరా ఓం భద్రం తమ్మేణే భద్రం పశ్యేమాక్ష స్థిరైరంగైస్తునూ జహిత్యదాయుస్తింద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వేదా స్వస్తి నస్తాక్షో అరిష్టమీ స్వస్తినో బృహస్పతర్దా ఓం శాంతి శాంతి శాంతి సంస్పృశం తూతో హియత యతాస్త పృథక్ జనము జ్ఞేయము టాపిక్ ఇది వేదాంతంలో చాలా విషమమైన ఘట్టం అని మీకు ఇంతకుముందు నేను మనవ చేశాను జ్ఞానము జ్ఞేయము పూర్వపక్షం ఏంటంటే జ్ఞేయం ఉంటేనే జ్ఞానం ఉంటుంది కదా జ్ఞేయం లేకుండా జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది ద్వయ ద్వంద్వాలన్నీ మనకి కనపడుతూ ఉంటాయి ఈ ద్వంద్వలు బయట ఉంటేనే కదా లోపల జ్ఞానంలో మీకు వైరుధ్యం అనుభవానికి వచ్చేది అలాగే మస్కీటో ఆర్గ్యుమెంట్ సంక్లేశ సో దోమలు ఉన్నాయి కాబట్టి కుట్టిన నొప్పి అవి తెలుస్తూ ఉంటుంది దోమలు లేవంటే ఎక్కడ కుదురుతుంది అని ఇలాగ ఆర్గ్యుమెంట్ దా ప్రజ్ఞప్తే సన్నిమిత్తమ నిష్యతే యుక్తి మీకు రీక్యాప్ ఇస్తున్నాను అలాగే ఒక్కర్ల నిమిత్తానిమిత్తత్వం ఇష్యతే భూతదక్షిణాత్ అదంతా చూసి ఉన్నాం దానిలో ప్రధానంగా చేసింది ఏమిటంటే బాహ్యమునందు ధ్యేయాన్ని నిరాకరించారు అయితే తార్కికులు వాళ్ళనే నయ్యాయికులు వైశేషికులు అంటారు వాళ్ళు ఏమంటారంటే చిత్తము బాహ్యంలోకి వెళ్ళి బయటికి వెళ్తున్నది చిత్తం వెళ్ళి ఆ ఘటాన్ని అలాగా ఎన్వలప్ చేసి ఘటాన్ని ఆవరించి ఘటాకారాన్ని పొంది మళ్ళీ లోపలికి వస్తుంది ఆ విధంగా ఘట జ్ఞానం కలుగుతుంది అని వాళ్ళ ఆర్గ్యుమెంట్ కదా దాన్ని అంతీ కూడా పుట్టిపారేసుకో చిత్తం అర్థం న చిత్తము అర్థమును స్పృశించదు ఎందుకంటే చిత్తంలో ఏ అర్థము యొక్క జ్ఞానం కలుగుతుందో ఆ అర్థం అభూత దర్శన ఇప్పుడు చిత్తమునందు సర్పజ్ఞానం కలిగింది ఈ సర్పజ్ఞానం ఎలా కలిగింది ఈ చిత్తము వెళ్ళి సర్పము అనే అర్థాన్ని స్పృశించటం వల్ల అనగా సర్పము అనే అర్థంతో చిత్తమునకు కాంటాక్ట్ స్పరిశంటే కాంటాక్ట్ కానీ సన్నికర్ష అని సన్నికర్ష కారణంగా సర్పజ్ఞానం కలిగిందా అన వెజ ఏమి అలాగేం కలగలేదు చిత్తంలోనే ఉంది సర్పం బయట సర్పం లేనే లేదు ఇది చిత్తంలో ఉన్న సర్పమే అక్కడ సర్పజ్ఞానంగా భాషించింది కాబట్టి బయటికి వెళ్ళి స్పృశించేది ఏమీ లేదు పోని లోపల సర్పం ఉంది దాన్ని స్పృశించింది లోపల మాత్రం సర్పం ఎక్కడుందండి ఇక్కడ సర్పము ఉండి చిత్తం వెళ్ళి ఆ సర్పాన్ని స్పృశించి అప్పుడు సర్పజ్ఞానము కలుగుతా అనేది ఏమీ లేదు ఇంకే చిత్తమే సర్పాకారంగా స్ఫురించింది అంతకుమించి ఇంకేమీ లేదంట చిత్తమే సర్పాకారంగా స్ఫురించింది కాబట్టి చిత్తము సర్పమనే అర్థాన్ని స్పృశించటం లేదు ఆ అర్థము యొక్క ఆభాష అంటే ఇమేజ్ దాన్నితో పోని స్పృశించింది అంటే అది లేదు ఎందుకో తెలిసిన అభూతో హి యతశ్చార్థ హీ బికాజ్ అర్థ అభూత అర్థం ఉంటే కదా అక్కడ అర్థము అంటే వస్తువు నువ్వు చూసిన వస్తువు అక్కడ ఉంటే కదా సో అంటే అభూత అంటే అర్థం పరమార్థంగా జ్ఞానానికి వ్యతిరేకంగా జ్ఞానం కంటే భిన్నంగా వస్తువు లేదు నేను మీకు ఈ కూడా చెప్పా తెల్లవారుగా ఉన్న ఒకడేమో ఆ దూరంగా ఉన్న పోస్ట్ను చూసి ఒకడు దొంగ అంటాడు ఇంకొకడేమో రక్షక భటుడు సోల్జర్ అంటాడు మరొకడేమో ఇంకేదో అంటాడు వీడు చోరుడు అని అన్నప్పుడు ఈ చోరు ఈ చోరుడు ఎక్కడి నుంచి వచ్చాడు చోరుడు లేడు వీడి మనస్సులో ఉన్న చోరుడే వచ్చాడు మనస్సులో ఉన్న చోరుడు అంటే యథార్థంగా ఓ చోరుడు కూర్చుని ఉన్నాడా ఏమీ ఆ చోరుడు సంస్కారం ఉంది ఆ సంస్కారమే స్ఫురించు అలాగే ఇంకొకటి మనస్సులో సోల్జర్ అనే సంస్కారం అండి చోరుడు సంస్కారం బదులుగా అది స్ఫురించు కాబట్టి ఇక్కడ బాహ్యము అర్థమును స్పృశించడం లేదు పోనీ అర్థము లేకుండా అర్థాభాస ఉంటుందేమో పోని అర్థాభాస అంటే అర్థము ఆ యొక్క కూడా అలాగా ఏమీ లేదు అక్కడ అర్థాభాసనీ ఇమేజెస్ అన్నీ ఉంటాయి అక్కడ ఒకదాంట్లో ఒకటి స్పృశిస్తూ ఉంటుంది దేర్ ఇస్ నో సచ్ థింగ్ ఓన్లీ మైండ్ ఈస్ కేర్ అది ఇట్ మూవ్స్ యాజ్ ఇట్ మూవ్స్ డిపెండింగ్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది మూవ్మెంట్ ఆ వాసనని బట్టి సమ్టైమ్స్ ఇట్ అపియర్స్ చేస్ ఎ సర్ప సమ్టైమ్స్ ఇట్ అపియర్స్ చేస్ ఎట ఆల్ దాట్ ఇప్పుడు ఎదుర్కొండ మనిషి నిలబడితే ఆ మనిషి ఇప్పుడు కుక్క ఉన్నాయి మన మనిషి ఇది నా కుక్క అంటారు ఈ నా కుక్క అన్నది ఎక్కడి నుంచి వచ్చింది అంటారు అది అర్థమా అర్థాభాషయా అర్థము కాదు అర్థాభాష కాదు ఎందుకంటే కుక్కకి వీడికి మమత్వం ఏం లేదు కుక్క దారి కుక్కది వీడిది ఈ నా ఎక్కడి నుంచి వచ్చింది దెర్ ఇస్ నో బేసిస్ ఫర్ ఇట్ అయినా కూడా మనస్సులో ఈ కుక్క నా కుక్క అని సంస్కారం ఆ సంస్కారము స్ఫురుషుడు నేను ఈవేళ ఒక వేదాంత గ్రంథం చదువుతున్న పొద్దున్న చూడండి దాంట్లో పాయింట్ ఒకటి రాశారు నేనే ఆశ్చర్యపడి ఎంత బాగా రాశా ఇప్పుడు మీకు మనిషి వస్తాడు ఆ మనిషి పేరు రాముడు ఏమండి మీరు వెంటనే పోయి రామా అని సంబోధిస్తారు ఇప్పుడు మనిషిని మీరు కంటితో చూశారు రామా అనే కంటితో చూశారా మీరు కంటికి కనపడిందా చెవికి వినబడిందా మరి ఈ రామాన్ని ఎలా సంబోధించారు ఈ రామా అనే నామధేయము ఆ వ్యక్తి యొక్క ఏ భాగంలో ఉందది ప్రింట్ అయ్యి ఏమైనా ఉందా లేదు కాబట్టి ఇప్పుడు రామా అనే నామధేయము ఆ వ్యక్తి నుంచి మీ దగ్గరకు వచ్చిందా లేక మీ మనస్సే ఆ నామధేయ రూపంగా స్ఫురించిందా మీకు ఏమనిపిస్తున్నాయి మనస్సే స్ఫురించి నామధేయమన్నది ఆ వస్తువు నందు లేదు మొత్తం నామధేయమంతా కూడా మనస్సు యొక్క స్పందన తప్పించుకుంటుంది ఇప్పుడు పైకి చూస్తారు చూస్తే అక్కడ ఆకాశంలో దూరంగా ఒక డిస్క్ ప్రకాశిస్తూ కనపడుతుంది కన్ను కన్ను ప్రకాశించే డిస్క్ని చూస్తుందా చంద్రుణ్ణి చూస్తుందా మీరు చెప్పండి కన్ను దేనని చూస్తుందండి ప్రకాశించే డిస్క్ను చూస్తుంది మరి చంద్రుల్ని చూసింది ఎవరు మనస్సు చూసింది ఇప్పుడు ఈ మనస్సు చంద్రుణ్ణి చూసింది మనస్సే కదా చంద్రుడు అనే నామధేయం మనస్సు పెట్టింది ఈ మనస్సు బయటన్న చంద్రుడి దగ్గరికి వెళ్ళి చంద్రుణ్ణి దర్శించిందా చంద్రుడి జ్ఞానాన్ని పొందిందా లేకపోతే లోపలున్న చంద్రుణ్ణి స్పృశించి చంద్రజ్ఞానాన్ని పొందిందా అంటే ఏది కాదు బయటన్న చంద్రుడు కాదు లోపలున్న చంద్రుడు కాదు కేవలము చంద్రుడు అనే రూపంగా మనసు స్పందించింది కాబట్టి సర్వం కల్విధం బ్రహ్మ అంతా బ్రహ్మ అదే బౌద్ధులైతే అంతా శూన్యము కానీ ఏమరి చంద్రుడు ఎక్కడని మనస్సు యొక్క స్పందన సకల జగత్తు కూడా మనస్సు యొక్క స్పందన మాత్రమే అంతకుమించి ఇంకేము లేదు ఈ సత్యాన్ని గుర్తించగలిగితే మిత్రుడు అంటే అది మనస్సు యొక్క స్పందన శత్రువు అంటే కూడా అది మనస్సు యొక్క స్పందన మానము అన్నా అవమానము అన్నా ఏదన్నా కూడా జన్మన్నా మరణమన్నా ఏది మీరు ఏ ద్వంద్వాన్ని తీసుకున్నా సర్వము మనస్సు యొక్క స్పందన తప్ప ఇంకేమీ లేదు ఆ సత్యాన్ని మీరు గుర్తించినట్లయితే గొప్ప ఫ్రీడమ్ స్వాతంత్ర్యం గొప్ప ఫ్రీడమ్ వచ్చేస్తుంది భాష్యం చూస్తూ ఉన్నట్టు అస్మాన్ నాస్తి బాహ్యం నిమిత్తమత చిత్తన్న సంస్కృశ్యర్థం బాహ్యాలంబన విషయం నాకు అర్థాభాసం చిత్తవాత్ స్వప్న చిత్తవత్ అంతవరకు చెప్పాం చూడండి ఎంత బాగా అడుతున్నారో ఆయన ఇప్పుడు స్వప్నంలో వీడు గజాన్ని చూశాడు స్వప్న చిత్తం స్వప్నంలో చిత్తం ఉంది కదా గజాన్ని చూశాడు ఇప్పుడు ఈ స్వప్నంలో చిత్తము గజాన్ని దర్శించిన సందర్భంలో ఈ చిత్తం వెళ్ళి గజమును గజముతో కాంటాక్ట్కి వచ్చి గజాన్ని చూసిందా ఏమీ లేదండి మరి ఎక్కడి నుంచి వచ్చింది స్వప్న గజం ఎక్కడి నుంచి ఎవడేటో ఒక రాలేదు మరి గజజ్ఞానం ఉందా లేదా స్వప్నంలో గజజ్ఞానం వచ్చింది కదా ఎక్కడి నుంచి వచ్చింది గజం అయితే ఏమీ రాలేదు అంటే గజం లేకుండానే గజ జ్ఞానం అవును అవును గజం ఉందని మీరు అన్నానికి వీరలేదు ఎందుకంటే వీడు నేను మీకు చెప్పాను మడత మంచం వెసుగు పడుకున్నాడు గజాన్ని కనుక వీడు చూస్తుంటే ఆ మంచం కూలిపోతుంది అంతేకాదు పూర్వకాలపు ఇళ్ళు మిద్దే ఇళ్ళు ఆ మిద్దె మీద వేసుకున్నాడు మడత మంచం అది కూడా కూలిపోతుంది కాబట్టి గజము లేదు గజము లేకుండా గజ జ్ఞానం ఉంది ఎక్కడి నుంచి వచ్చింది చూడండి జ్ఞేయం లేకుండా జ్ఞానం ఉన్నది ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది కేవలము మనస్సే గజరూపంగా స్పందించింది జాగ్రత్తలు కూడా అంతే స్వప్న చిత్తవతి చూడండి మీరు చాలాసార్లు విన్నున్నారు జాగ్రదవస్థ అంతా కూడా స్వప్నావస్థతో సమానం ఇంకా అసలు ఏమీ భేదం లేదు అంచేతమే మిథ్య జాగ్రదవస్థలో అనుభవానికి వచ్చే జగత్తంతా కూడా కేవలము మిథ్య లైక్ స్వప్నావస్థలో అనుభవానికి వచ్చే జగత్తు ఇది మనం వైతచ్య ప్రకరణంలో వివరంగా చూసి ఉన్నాము చిత్రం ఏమిటంటే అది ఇంకోసారి మళ్ళీ చూస్తాం రాబోయే శ్లోకాల్లో ఇంకోసారి క్లుప్తంగా చూడడం ఉంటుంది అభూతో హీ జాగరితేపీ స్వప్నాథవదేవా బాహ్య ఉన్నాయి నేను గజాన్ని చూశాను కాబట్టి గజము యథార్థము అనే మాట తప్పు నేను ఈ మాట మీకు ముందు చెప్పాను ఇప్పుడు సెన్సేషన్స్ ఉంటాయి మెంటిటేషన్ ఉంటుంది సెన్సేషన్ ఇంద్రియం యొక్క స్పందన ఇంద్రియం వ్యాపారం మెనిటేషన్ ఇస్తే మనస్సు యొక్క వ్యాపారం ఈ రెండూ ఉంటాయి సో మీరు గజాన్ని చూశారు అంటే గజము యొక్క కంటితో చూశారా చెవితోటి శబ్దాన్ని విని గజం అన్నారా అంటే కంటితో చూశాను ఓకే మీకు గజ జ్ఞానం కలిగింది కదా ఎస్ ఓకే దట్ ఓన్లీ ప్రూవ్స్ దిస్ మచ్ వాట్ దేర్ ఈజ్ అన్ ఆప్టికల్ సెన్సేషన్ కరస్పాండింగ్ టు గజ అండ్ దెర్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ కరస్పాండింగ్ టు గజ దట్స్ ఆల్ ఇట్ డజంట్ ప్రూవ్ ఎనీథింగ్ బియాండ్ దాట్ ఈ జస్ట్ డజంట్ ప్రూవ్ ఎనీథింగ్ బియాండ్ దట్ కాబట్టి జ్ఞానము జ్ఞేయమును జ్ఞానము అంటే మనోవృత్తి మనోవృత్తి రూపమైన జ్ఞానం సచ్చిదానంద జ్ఞానం కాదు వృత్తిరూపమైన జ్ఞానము బాహ్యమునందు అర్థమును స్పృశించును అర్థమును నిర్ధారించును అనే మాట అది మామూలుగా లోక లౌకికులు అనుకునే మాట లౌకికులుదేముందండి ఏదో అనుకుంటారు లౌకికులు అనుకోవడానికి ఏదో అనుకుంటారు మనం చిన్నప్పుడు సూర్యగ్రహణం వస్తే అదిగో సూర్యునిలో ముర్రి వచ్చినది ముర్రి ఎంత తెలుసిన ట్యాప్ సూర్యుడిలో ముర్రి వచ్చినది అని అనేవాడు మేము కూడా కాబోలు కాబోలు అనుకుని ఆ సూర్యుడిలో ముర్రిని చూస్తూ ఉండేవాళ్ళం ఆ అద్దానికి నల్లటి కార్బన్ బ్లాక్ వేసి సూర్యునిలో ముర్రిని చూసి అదిగో సూర్యుడులో ముర్రి వచ్చేసిందరో అని అనుకునేవాళ్ళు చంద్రుడిలో ముర్ర అయితే చెప్పని అక్కర్లేదు సో చంద్రగ్రహణం కాబట్టి ఇప్పుడు ఆ ముర్రి సూర్యుడిలో ఉంది కాబట్టి మీరు చూశారా లేకపోతే మీ ఊరికే సూర్యుడిలో ఏమీ లేదు మీ కూరికే ముర్రి జ్ఞానం కలిగిందంటే సో వాటి సే సూర్యుడిలో ముర్రీ ఈ ముర్రి అనే మాట అర్థం ఉందా మీకు ముర్రి పప్పబమ్మ అనరాలు అలాగా అంటారు వాళ్ళండి ఇప్పుడు విన్నారు కొంతమంది సపోర్ట్ చేశారు కాబట్టి సరపడి గ్రహణం ముర్రి అంటారు కాబట్టి ముర్రి అన్నది సూర్యుల్లో లేదు చంద్రుల్లో లేదు మరి ఇంకెక్కడుంది ఈ బొర్రలో ఉంది బోర్రి కాబట్టి ఎక్కడుందో తెలిసింది కదండి అది కాబట్టి అభూతోహి లేనే లేదయ్యా జాగరితేపి స్వప్నంలో లేదని పెద్ద తెలివితేటలు అక్కర్లేదు జాగ్రత్త వ్యవస్థలో కూడా లేదు ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు వచ్చామంటే తెల్లవారుభావం స్వప్నం వచ్చింది తెల్లవారు భావం నీకు ఎలా తెలిసింది స్వప్నంలో తెలిసిందా జాగ్రత్తలో తెలిసిందా జాగ్రత్తలో తెలిసింది తెలుగు వచ్చిన తర్వాత స్వప్నం వచ్చింది అని గుర్తుపట్టి అప్పుడు వాచి చూసుకుంటే అప్పుడు తెలిసింది జా తెల్లవారు ధావం నెంబర్ వన్ నెంబర్ టూ స్వప్నంలో ఎదురు చూశాడు ఇప్పుడు దీని ఫలం మంచిగా చర్య చెప్పండి అంటేనే చెప్పాను ఇప్పుడు చూడు నువ్వు ఒక నువ్వేం చేస్తావంటే కీరు కీరు ఖాయిందే క్షీరు ఖాయిందే నువ్వు పాట పాడు క్షీర్ ఖాయిందే క్షీర్ ఖాయిందే నువ్వు ఐదు అను అన్న తర్వాత ఆ కీరు ఎంత బాగా రుచిగా ఉందో లేదో స్వప్నంలో చూసిన దానికి ఫలం ఏంటండి జాగ్రత్తలు చేసిన దానికి ఫలం ఇచ్చని లా కొట్టుకుంటూ ఉంటే స్వప్నంలో చూసిన దానికి ఫలం కావాలి అదంతా కూడా ఏదో లౌకికుల యొక్క దృష్టిలో అలా ఉంటుంది తప్ప ఫిలాసఫర్స్ అలా మాట్లాడారు ఒకసారి ఎవడో నాన్న అడిగారు ఎవడా అలా మాట్లాడుతున్నారు యు ఆర్ టాకింగ్ విత్ ఎ ఫిలాసఫర్ అని చెప్పాను కనెక్ట్ కట్టు వెళ్ళినప్పుడు ఎవరో అడిగారు సొసైటీ గురించి ఏదో అడిగారు నేను చెప్పాను దేర్ ఈజ్ నో సొసైటీ అవుట్ సైడ్ ఆఫ్ యూ what you call society is in you in fact you are the society anna ante nenu edho sarva utsahanga munchiga padham cheptunna manam nenu antunna ante iventada retunna lantaru antundi society lekapodu antunnaru mar adhe you are talking the philosophy i thought you are talking the philosophy this is philosophy yen lokam vyavaharanga kadha anyway abothe jagratha avastha lo kuda ఏదైతే పదార్థము నువ్వు అనుకుంటున్నావో బాహ్యమైనటువంటి పదార్థము శబ్దాద్యర్థ శబ్దము మొదలైనటువంటి అర్థము బాహ్యమునది ఆ అర్థానికి కరస్పాండింగ్గా లోపల జ్ఞానం కలుగుతుంది అన్న నువ్వేదైతే అనుకుంటున్నావో అదేమీ నేనే లేదు అభూత ఘటము లేదు కదండి ఇప్పుడు అభూత దర్శనా మనం చూసాం ఇప్పుడు తదిగినతోం తదిగినతోం అంట తదిగినతం ఈ తదిగణత్వం ఎక్కడుందంటే మధ్యలో ఉందం కదా మధ్యలో ఉందా మీ బుర్రలో ఉందా తదిగణం మధ్యలో ఏమీ లేదు ఇప్పుడు ఇందాక చెప్పింది అదే రాడు అది నామధ్యేయము ఆయన మీద ఉందా మీ బుర్రలో ఉందా అంతే ఇట్ వెరీ సింపుల్ అంటే మనం అలవాటు పడుకొని ఆ రకంగా బయట ఉంది అని చెప్పుకోవడం అని అలవాటు పడి ఉంటాం అలవాటు పడ్డమే మూలంగా అంచేతనే వేదాంతంలో మీరు కొత్తగా నేర్చుకునేది ఏమి ఉండదు అంతకుముందు మీరు నేర్చుకున్నాము అనుకున్న విషయాలన్నింటినీ చెరిపి వేయటమే ఒకదాని తర్వాత ఒకటి చెరిపి వేసుకుంటూ ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ అన్లర్నింగ్ ఫ్రమ్ అన్ అన్ టీచర్ అది ఫ్రమ్ ఏ టీచర్ అనుకునే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ భాష్యమందల అర్థము ఇది మిథ్య అంటే ఏమిటి మిత్రుడు శత్రువు మానము అవమానము సుఖము దుఃఖము అనుకూలము ప్రతికూలము ఇత్యాది ద్వంద్వాలన్నీ కూడా కేవలము మనస్సు యొక్క స్పందన తప్ప వాటిల్లో వాస్తవికత లేదు అని కనుక మీరు దర్శించగలిగారనుకోండి ఇప్పుడు ఏమవుతుందో తెలుసునండి ఈ శబ్దములన్నీ కూడా విలీనమైపోతాయి శబ్దాలన్నీ విలీనమైపోతాయి విలీనమైపోయి మీరు ఒక నిశ్శబ్దంలోకి ప్రవేశిస్తారు ఒక సైలెన్స్లో ప్రవేశిస్తారు మీ తరఫు నుంచి ఇది సుఖం అది దుఃఖం అనే డిస్కషన్ ఉండదు వీళ్ళు నా వీళ్ళు పరాయి అనే విభాగం ఉండదు ఇది మంచి ఇది చెడు అనే డివిజన్ ఉండదు డివిజన్స్ ఏమీ ఉండవండి ఇంకప్పుడు శబ్ద ప్రవృత్తికి హేతు ఉండదు శబ్ద ప్రవృత్తి ఉండదు ఊరికే ఎవరి వాడు అడిగితే వాడికి వాడి మనస్సుకు కష్టం కలగకూడదు కాబట్టి ప్రేమగా మనం రెస్పాన్స్ ఇవ్వాలి కాబట్టి అడిగిన దానికి సమాధానం చెప్పడమే ఉంటుంది తప్ప మీ తరఫు నుంచి శబ్ద ప్రవృత్తి ఏమీ అప్పుడు మీ మనస్సు జ్ఞానేనా ఆకాశ కల్పేనా అని మనం మొదటి శ్లోకంలో చూసిన విధంగా అలాగే నిర్మలంగా ఆకాశము వలే ఉంటుంది ఆ మనస్సు ఆ ఉండిపోతారు ఆ సైలెన్స్ దట్ డీప్ సైలెన్స్ అది ఈ బాహ్యమునందరి ఘటపటాది శబ్దములు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏదో సారముందని మనం అనుకుంటాము వాటిల్లో లేని సారం వాటిల్లో లేని వాస్తవికత రియాలిటీ ఇంకా సైలెన్స్లో అనుభవానికి వస్తుంది తర్వాత శబ్ద ప్రయోగంతో కలిసి ఉండే పరిచ్ఛేదము లిమిటేషన్ తర్వాత ద్వంద్వత్వము అంటే వన్ బీయింగ్ ది అపోజిట్ టు దే అదర్ ఇలాంటి దోషాలన్నీ కూడా ఆ గాఢమైన నిశ్శబ్దంలో ఉండనే ఉండదు ఆ గాఢమైన నిశ్శబ్దమే సచిదాత్మ కాబట్టి ఈ శబ్ద జాలమంతా కూడా ఇది కల్పితము అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది నాపి అర్థాభాసత్తా పృథక్ చిత్తస్సు అర్థస్పర్శత్వాభావేతి తదాభాస స్పర్శత్వం శ్యాదిత్యాశంక్యా ఓకే చిత్తము చిత్తము అంటే జ్ఞానము మనోవృత్తి రూపమైన జ్ఞానము అర్థాన్ని స్పృశించటం లేదు అర్థం లేదండి అక్కడ అర్థాన్ని స్పృశించట్లేదు కానీ అర్థాభాసని స్పృశిస్తోంది అని ఒక పూర్వపక్షం దీన్ని ఆనందగిరి చాలా బాగా చెప్పాడు ఆ అర్థాభాష అంటే అంటే ఇప్పుడు చిత్తం జానాతి ఇంతకుముందు చెప్పాను అయినా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను చిత్తం జానాతి జానాతి అంటే జ్ఞా అవబోధన అనే ధాతువు యొక్క లటు ప్రథమ పురుష ఏకవచనం చిత్తం జానాతి ఈ జ్ఞా అవబోధన అనేది సకర్మక ధాతువు సో చిత్తం కిమ్ జానాతి నా పుల్లింగం అయితే కులవింగం అయితే అని మీరు ప్రశ్న వేస్తారు ఘటన్ జానాతి అన్నానికి వీరు లేదు ఎందుకంటే బాహ్యమైన అర్థం లేదనే కదా ఎంతవరకు చెప్తుంది ఘటన్ జానాతి అన్నానికి లేదు కాబట్టి ఘటాభాసం జానాతి ఇది ఎలాగంటే అర్థం ముందు నిలబడ్డారు మీరు ఏం చూస్తున్నవరా అంటే నా ముఖాన్ని చూస్తున్నారు నీ ముఖాన్ని ముందలా చూస్తావు అద్దంలో నీ ముఖం నీ ముఖంలో ఉంటుందా అద్దంలో ఉంటుందా నా ముఖాన్ని చూసుకుంటున్నాను అనే మాట తప్ప కదా మీ ముఖాన్ని మీరు ఎలా చూసుకోగలుగుతారో మీ ముఖాన్ని మీరు చూడలేరు పూజ స్వామీజీ అనేవారు ఒక మనిషి వందేళ్లు బతికితే ఆ వందేళ్లలోనూ కూడా వాడి ముఖాన్ని వాడు చూసుకోవటం సాధ్యమే కాదు అవునా కదా చెప్పండి మీరు కాబట్టి మీ ముఖాన్ని మీరు చూడలేరు ఓకే వాళ్ళండి ముఖాన్ని మీరు చూడలేదు కానీ ముఖాభాసను చూస్తున్నాము ది ఇమేజ్ ఆఫ్ ది ఫేస్ ఓకే వెరీ నైస్ ఇమేజ్ ఆఫ్ ది ఫేస్ ఎక్కడుంది అద్దంలో ఉంది అద్దంలో ఉందా ఏది ఒకసారి తీసి చూపించండి చూస్తా మీరు మూడు అడుగులు వెనక్కి వేశారనుకోండి అప్పుడు ఇమేజ్ ఆఫ్ ది ఫేస్ మూడు అడుగులు అర్థం వెనక్కి వెళ్ళాలి అద్దం వెనకాలేముంది గాడ్ ఉంది ఎక్కడికి వెళ్తుంది కాబట్టి అర్థంలో ఏమైనా ఇమేజ్ ఉందా లేదు కాబట్టి అర్థంలో ముఖము లేదు ముఖాభాష లేదు అద్దంలో ముఖం కనపడిందండి మనస్సులో జ్ఞానం కలిగినట్టుగా అద్దంలో ముఖం కనపడిందండి ఈ అద్దంలో కనపడ్డ ముఖము ముఖమా ముఖాభాషయ అని ప్రశ్న ముఖమైతే కాదు ముఖం అద్దంలో ఎందుకుంటుందండి ముఖం మీ ముఖం మీ దగ్గరే ఉంది కదా ఇంకా అద్దంలో ఎక్కడి నుంచి వస్తుంది రెండు ముఖాలు లేవు కదా అయితే రెండు ముఖాలు ఉన్నాయనుకుంటున్నారా రెండు ముఖాలు ఉన్నాయనుకుంటే వాళ్ళని ద్వైతులు అంటారు అలాగే అదే పూజ స్వామీజీ చెప్పిన కథ ఒకటి మీకు తెలుసున్న కథ అయి ఉంటుంది నేను చెప్పాను అంతకుముందు వీడు స్నానం చేశాడు బ్రేక్ఫాస్ట్ స్నానం చేసిన వెంటనే బ్రేక్ఫాస్టే కదా సో ఇక్కడ సద్యావంతలు ఏ అక్కలది బ్రేక్ఫాస్ట్ చేసేటివే సో స్నానం చేసి బయటకు వచ్చి ముందు ఒకసారి అద్దంలో ఇలా తలకాయ దూపుకుని అంటే అద్దాలనేది పూర్వం బెడ్రూమ్లో ఉండేది ఇప్పుడు స్నానాల గదిలో కూడా ఒకటి అద్దాలు పెట్టుతారు కాబట్టి అద్దంలో చూసుకున్నాడు చూసుకుంటే అద్దంలో ఫుల్ ఫిగర్ సెవెన్ ఫీట్ మనిషి ఉన్నట్టుగా అనిపించింది అనిపిస్తుంది కదా భార్యతో చెప్తాడు ఏమేమో బ్రేక్ఫాస్ట్ ఒకళ్ళకి కాదు ఇద్దరికి వడ్డించు అని చెప్తాడు అంటే ఆవిడ ఏమిటండి ఈ ఎక్కడి నుంచి వచ్చాడు మీరు ఉంటా ఎవరండి ఆ రెండో ఆయన ఎవరండి అంటే ఆవిడ కంగారు కంగారుగా వచ్చింది ఈయన అర్థంలో ఉన్న మనిషిని చూపించాడు అంటే ఆవిడ ఉంటుంది ఆవిడ ఏమనాలు అసం న్యాయంగా అద్దంలో ఉన్న మనిషి బ్రేక్ఫాస్ట్ తిండర్ నేను అని చెప్పాలి కదా ఆవిడేమంటుందంటే రెండు కాదు నలుగురు కదా అనుకుంటే ఆవిడే కాబట్టి కాబట్టి అద్దంలో ముఖము లేదు ముఖము యొక్క ఆభాష కూడా లేదు ఈ జోక్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో అనిపిస్తుంది నాకు ఆయన ఆయన చాలా చిత్తంగా పట్టుకొస్తారండి వెరీ ఇంట్రెస్టింగ్ డిస్క్రిప్షన్ ఇప్పుడు ఈయన వన్ అర్థంలో ఒకడు వన్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు ఎంత వన్ ఇప్పుడు ఎంతమందికి బ్రేక్ఫాస్ట్ వడ్డించాలి వన్ మరి వన్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు వన్ ఇది అద్వైతం వన్ ప్లస్ అద్వైతం వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు అద్వైతం ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మనస్సు అర్థము వంటిది దృష్టాంతంలో అర్థమే మనస్సు అర్థంలో ముఖమున్నదా ఉన్నదా ముఖాభాష ఉన్నదా క్యా బాత్ హే అద్దంలో ముఖము లేదు ముఖాభాష లేదు అలాగే మనస్సులో గజము ఉన్నదా గజాన్ని చూసి గజ జ్ఞానం మనస్సులో కలిగింది గజమున్నదా గజాభాష ఉన్నదా గజము లేదు గజము యొక్క ఆభాష కూడా లేదు కాబట్టి ఇక్కడ జానాతి అనే స్ఫురతి అనే అకర్మక క్రియను మీరు పెట్టుకుంటే పని అయిపోతుంది మనహాస్ఫురతి మనహా జానాతి కాదు ఇంకా మనస్సు బయట ఏమీ లేదు మనహాస్ఫురతి ఎలా స్ఫురిస్తోంది గజరూపేణ స్ఫురతి అంటే గజమనే రూపంగా మనస్సు స్ఫురిస్తుంది అంతే అలా ఎందుకు స్ఫురించాలి ఓకే ముందు ఉన్న పరిస్థితి ఎవరో స్పష్టంగా తెలుసుకుంటే ఎందుకు స్ఫురించాలంటే మనస్సులో గజ వాసన ఉండబట్టి గజరూపంగా వీడికి స్ఫురించాలి ఇప్పుడు దేవుడు కనపడ్డాడు అని చెప్తారు ఈ దేవుడు కనపడ్డాడని చెప్పిన వాళ్ళందరికీ దేవుడు స్వప్నంలోనే కనపడ్డాడు ఎవరికీ జాగ్రత్త అవస్థలో కనపడలేదు ఎందు చేతారు స్వప్నంలోనే కనపడ్డాడు ఎందుకంటే మనస్సులో జాగ్రత్త అవస్థలో సంస్కారాలని ఇంప్రింట్ చేసుకుంటాడు స్వప్నంలో బయటకు వస్తాడు స్వప్నంలో దేవుడు నాకు గుడి కట్టించమని చెప్పాడు ఇది మామూలుగా మీకు లోకంలో ఇంచుమించి ప్రతి గ్రామంలోనూ ఇలా చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు భారతదేశంలో ఆరు లక్షల గ్రామములు గలవు అని ఎక్కడో ఇటువంటి వాళ్ళు ఆరు లక్షల మంది తప్పనిసరిగా ఉంటారు వీళ్ళందరూ ఏమని చెప్తారంటే దేవుడు స్వప్నంలో కనపడి గుడి కట్టించమన్నాడు ఏమండి దేవుడు స్వప్నంలో కనపడి వీడిని గుడి కట్టించమంటే నేను ఎండకి ఎండుతున్నాను వానికి తడుస్తున్నాను నాకు గుడి కట్టించు అని దేవుడు వీడికి చెప్తే ఆ దేవుడు వీడిని పూజించాలా వీడు దేవుణ్ణి పూజించాలా మీరు చెప్పండి నాకు అర్థమైనంతలో ఆ దేవుడు వీడినే పూజించాలి కదా ఇంతే జాగ్రత్త అవస్థలో ఏవో కొన్ని సంస్కారాలని మనం సంపాదిస్తాము అవి స్వప్నావస్థలో ఆ సంస్కారాలు నా పైకి నథింగ్ మోర్ దాన్ దాట్ కాబట్టి చిత్తము వేరుగా అర్థాభాస అనేది ఒకటి ఉందని ఈ చిత్తం వెళ్ళే అర్థాభాసని తెలుసుకుందని పట్టుకుని తెలుసుకుందని అలాగేమీ లేదు చిత్తము కంటే వేరుగా వాసన బయట బయటికి రాకముందు వాసన బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు గజ వాసన నుంచి గజం వచ్చింది వాసన అవ్యక్తం గజం వ్యక్తం వాసన అన్కాన్షియస్లో పడుతుంది వాసనని కూడా ఎందుకంటామంటే వాసనలు యథార్థమని చెప్పడం కోసం కాదు గజమే ఎందుకు చూడాలి మీడు అంటే గజ ఒకడు గజను చూశాడు ఇంకొకడు అశ్వం చూశాడు ఈ వేదానికి హేతు ఏమిటి అంటే గజవాసనని బట్టి గజము అశ్వవాసనని బట్టి అశ్వము అంతా మిచ్చనే ఇన్ ఎనీ కేస్ వాస్తవంలో అక్కడ చెప్తము తప్పు ఇంకేమీ లేదు ఇప్పుడు చూడండి నేను ఉన్నాను మీరు ఉన్నారు మీరు ఉన్నారు అంటే ఏమిటి ఆ తెలివిలో ఒక స్పందన అంతే కదా మీరు ఉన్నారు అంటే ఆ తెలివిలో ఒక స్పందన నేను ఉన్నాను ఆ తెలివిలో ఒక స్పందన మీరు చెప్పండి మీలో మీరు చూసుకోండి మీలో మీరు చూసుకున్నప్పుడు ఎలా చూసుకుంటారు నేను ఉన్నాను అనే అనుభవాన్ని చూసుకుంటారు ఈ నేను ఉన్నాను అనే అనుభవం ఏది కలదో అది ఆ తెలివి భిన్నముగా ఏమైనా ఉందా మీరు చూసుకోండి మీ మట్టికి మీరే వెరిఫై చేసుకోండి నేను ఉన్నాను ఈ నేను ఉన్నాను అనేది ఆ తెలివియే నేను ఉన్నాను నేను ఉన్నాను వాక్యం అక్కర్లా వర్డ్ చాలు నేను నేను అంటే నేను ఉన్నాను అనే అర్థం నేనంటే ఒకటి నేను ఉన్నానంటే ఇంకొకటి కాదు రెండు ఒకటే నేను నేను నేను అని స్ఫురిస్తు ఆ తెలివియే నేను స్ఫురించిన తర్వాత జగత్తు స్ఫురిస్తోంది మీరు ఆలోచించండి ఆ తెలివి లేకుండా ఆ నేను అనే స్ఫురణ లేకుండా జగత్తు యొక్క స్ఫురణ ఉన్నదా లేదు తెలివి ఉండాలి నేను యొక్క స్ఫురణ ఉండాలి అప్పుడే జగత్తు యొక్క స్ఫురణ ఉంటుంది ఇక దేవుడు దేవుడు అన్నవాడు ఆ తెలివిలో ముందు నేను వచ్చి ఆ తర్వాత జగత్తు వచ్చి ఆ తర్వాత వచ్చి వాడు అవుతాడా లేక ఆ తెలివియే అయిపోతాడా ఎలా ఉంది ఈ ప్రణాళిక వాట్ ఏ రెవల్యూషనరీ స్కీమ్ సో మీరు ఆలోచించి ముందు తెలివి ఉన్నది ఆ తెలివిలో నేను స్ఫురణ వచ్చింది దాన్ని అనుసరించి జగత్తు యొక్క స్ఫురణ వచ్చింది దాన్ని అనుసరించి దేవుడు యొక్క స్ఫురణ వస్తే ఆ దేవుడు పిసరంత దేవుడు అయిపోలేదండి పరిచ్ఛిన్నుడైన దేవుడు అవ్వలేదు వాస్తవానికి జగత్తు యొక్క స్ఫురణకి నేను యొక్క స్ఫురణకి మూలంలో ఉంటాడు దేవుడు అంచేతనే దేవుడే జగత్తుని సృష్టించాడు నన్ను సృష్టించాడు కాబట్టి నేను జగత్తు యొక్క స్ఫురణకి నేను యొక్క స్ఫురణకి మూలంలో ఏ చైతన్యము అదే దేవుడు అంతే కదా కాబట్టి చైతన్యం లేకుంటే నేను లేదు జగత్తు లేదు ఆ జగత్తుకి భిన్నంగా ఈ నేనుకు భిన్నంగా దేవుడు లేడు మూడూ లేవు ఆ చైతన్యం లేకుంటే చైతన్యం వచ్చాకనా ఈ కాబట్టి మూడింటి యొక్క యథార్థమైన స్వరూపము శుద్ధ చైతన్యం మాత్రమే అంచేతనే ఆత్మ చె బ్రహ్మ బ్రహ్మనుగా ఆత్మస్వరూపం తప్ప వేరే అదేమీ కాదు చిత్తమే వహి ఘటాద్యర్థవత్ అవభాసతే యథా స్వప్ స్వప్నంలో ఘటం చూశారు ఘటం వరే చేంజ్ గజం తీసి ఘటం అన్నాం స్వప్నంలో ఘటం చూశారు స్వప్నంలో ఘటం చూశారంటే అక్కడ ఎవడో కుమ్మరివాడు చేసి పెట్టిన ఘటాన్ని చూశారా లేకపోతే మనస్సే ఆ ఘటంలాగా స్ఫూరించింది ఆ మనస్సే ఘటంలాగా స్ఫూరించింది జాగ్రత్తలో ఘటం కూడా అంతే అంతకంటే వేరే ఘటము అనేది లేదు ఘటం అనేది లేదు చిత్తమే ఘటాద్యర్థవత్ అవ భాషతే చిత్తమే ఘటమాన్నట్లు కనబడింది ఇది నేను ఇంతకు ముందు మీకు చూపించాను ఇది మొన్న మర్చిపోయాను ఎక్కడో పెట్టి మర్చిపోయాను ఇది ఎలాగంటే ఏంట కాదు కొంచెం ఊపితే అయిపోయా ఇది ఏమిటి కా గీతము అవునండి ఇదేమిటి పాడావా అలా చెప్పండి ఇది పాడావా కాగితము పాడావా ఈ పడవ ఎక్కడి నుంచి పట్టుకుంటారు మీరు పడవేమో వచ్చిందా అక్కడికి మొత్తానికి కాగితం పడవన్నప్పుడు కూడా పడవ కదా అది కాగితం పడవలో కాగితం విశేషణం విశేషం పడవ అది పడవ అఫ్కోర్స్ కాగితం తర్వాత తోక వచ్చింది మొత్తానికి పడవ ఈ పడవ అన్నది ఎక్కడి నుంచి వచ్చిందండి బయట ఏమైనా కాగితం నుంచి ఊడిపడిందా లేకపోతే బయట నుంచి ఎక్కడికి వచ్చిందా ఎక్కడి నుంచి వచ్చింది పడవాలే మాట పడవలేదేమీ లేదు అంటే మీ చిత్తమే అలాగా స్ఫురించింది అంటే పడవాలేదేమీ లేదు కాబట్టి ఆ చిత్తమే అలా స్ఫురిస్తుంది జగత్తు మీరు నిద్ర లేస్తూనే జగత్ అనుభవానికి వస్తుంది కదండి నిద్ర లేవడానికి ముందు అంటే నిద్రలో ఆ చేతన జాగ్ర చేతన లేదు నిద్ర లేస్తూనే మొట్టమొదటి జగత్తా లేక మొట్టమొదటి చేతనయా మొట్టమొదటి చేతన ఆ చేతన ఎందు జగత్తు వికసిస్తుంది జగత్తు ఎంతకాలము మనుగడను సాగిస్తుంది ఆ చేతన ఉన్నంతసేపు జగత్తు మనుగణను సాగిస్తుంది ఎంత చిత్రం అంటే నేను సాయంకాలం నేను న్యూ జెర్సీలో ఎక్కడికో వెళ్తున్నా కార్లో సో కార్లో వెళ్తుంటే న్యూ మహానగరాలు సిటీ రోడ్లు కార్లు ట్రాఫిక్ ఇది మంచి వేగంగా కారు పోతూ ఉంటుంది సత్సంగానికి వెళ్ళబోతున్నాను అంతా జగత్తంతా ప్రకాశిస్తుంది ఈ లోపల నాకు నిద్ర వచ్చింది స్వామీజీ నిద్రపోతున్నాడంటే జనరల్గా డిస్టర్బ్ చేయరు ఒళ్ళే పాపం ఎప్పుడు నిద్రపోయాడో ఎవరితోనో మళ్ళీ వాగాలి అక్కడికి వెళ్ళి అని పాపం ఊరుకుంటాను కొంచెం సెన్సిబిల్గా ఉన్నవాళ్ళు ఊరుకుంటారు సెన్సిబిలిటీ లేని వాళ్ళు స్వామీజీ ఒక్క కుదుపు కుదుపు లేపి ఆత్మంటే ఏమిటని అడుగుతారు సరే నేను నిద్రపోయాను నిద్రపోతే పాపం పక్కన ఉన్న వాళ్ళందరూ మాట్లాడడం మానేశారు నేను అలా కొద్దిసేపు పావుగంట సేపు పది నిమిషాలు పావుగంట కూడా ఎక్కువే ఉనికిపాటు మళ్ళీ ఒక్కసారి కళ్ళు తెరిచారు కళ్ళు తెరిచిన వెంటనే నేను ఎక్కడున్నానో నాకు వెంటనే తెలియలేదు ఎక్కడున్నానో తెలియలేదు అంటే తెలివి వచ్చిందంటారా లేదంటారా తెలివి వచ్చింది తెలివి రాకపోతే ఎక్కడున్నానో తెలియలేదు రే వాదే కళ్ళ నుంచి తెలివి వచ్చేసింది జాగ్రత్త చేతన వచ్చేసింది కానీ ఇంకా జగత్తు రాలేదు తర్వాత వచ్చింది జగత్తు కాబట్టి ఈ జగత్తు అనేది ఎంతవరకు దాని మనుగడ అంటే జాగ్రచేతన ఉన్నంత వరకే దాని మనుగడ జాగ్రత్త చేతన వచ్చాక ఆ జాగ్రత్త చేతనలోంచి పుట్టుకొస్తుంది జాగ్రత్త చేతన వెళ్ళే మనుగడను కలిగి ఉంటుంది జాగ్రత్త చేతన విలీనమవుతూనే జగత్తు కూడా విలీనమైపోతుంది కాబట్టి ఇప్పుడు ఘటము అంటే ఘటము ఘటము ఉన్నా ఘటము ఉన్నది ఏమన్నా ఒకటే ఘటము అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ మూమెంట్ ఇన్ దట్ కాన్షియస్నెస్ కదండి ఆ చేత చేతనలో స్ఫురణ దానికి ఘటము అని పేరు ఇంకో స్ఫురణకి పటము పేరు ఇంకో స్ఫురణకి కుడ్యము పేరు మొత్తం జగత్తంతా కూడా ఆ స్ఫురణే అదే జగత్ అంటే అంతకంటే వేరే జగత్ అనేది ఏది లేనే లేదు కాబట్టి జగత్తు గల ఇప్పుడు ఘటము గలదు అన్నారనుకోండి ఇట్స్ ఏ మేనర్ ఆఫ్ థింకింగ్ అండ్ ఎ మేనర్ ఆఫ్ స్పింకింగ్ శబ్ద మాత్రమేది నామధ్యేయం మాత్రార్థే ధ్యేయ ప్రత్యయ ఇట్స్ ఘటము అని మీ పడావా అన్నారు పడవా అంటే ఇట్స్ ఎ మ్యానర్ ఆఫ్ స్పీకింగ్ అంటే అక్కడ పడవా అంటో అక్కడ ఏమీ లేదు ఊరికే స్పీచ్ మీ నోట్లో ఉన్న పదము తప్ప ఇంకంతకంటే దాంట్లో సారం ఏం లేదు ఏమండి నోట్లో పడవా అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ పడవా అనే ఉంది కాబట్టి వచ్చిందా అబ్బే పడవా అనే లేదు అక్కడ పడవా అనే స్ఫురణ మనస్సులో ఉంది కాబట్టి పడవా అనే మాట నోట్లోంచి వచ్చింది కాబట్టి ఈ పడవా అనేది ఇది ఏమిటి పడవా యునో వాట్ ఈస్ దాట్ ఇట్ ఈస్ ఎ మేనర్ ఆఫ్ స్పీకింగ్ అండ్ ఇట్స్ ఎ మేనర్ ఆఫ్ థింకింగ్ నథింగ్ ఎల్స్ మీరని జగత్ అంతే జగత్తు గలదు ఇట్స్ ఎ మేనర్ ఆఫ్ థింకింగ్ అండ్ ఇట్స్ ఎ మేనర్ ఆఫ్ స్పీకింగ్ అండ్ అయామ్ నేను ఉన్నాను నేను అంటే పరిచ్ఛిన్నంగా అది కూడా ఇట్స్ ఎ మేనర్ ఆఫ్ స్పీకింగ్ అండ్ ఇట్స్ ఎ మేనర్ ఆఫ్ థింకింగ్ ఓకే అయితే అయామ్కి వరల్డ్ ఈస్కి కొంత మౌలికమైన భేదం ఉన్నది ఏమిటో తెలుసునండి జగత్తు ఉన్నది అంటే ఆ రకమైన జగత్తు ఉన్నది అనే స్ఫురణ సిద్ధించాలంటే ముందు నేను ఉన్నాను సిద్ధించాలి నేను ఉన్నాను జగత్తు ఉన్నది ఏమండి నేను ఉన్నాను సిద్ధించటానికి జగత్తు యొక్క ఆవశ్యకత లేదు జగత్తు ఉన్నది నేను ఉన్నాను జగత్తు లేదు నేను ఉన్నాను కాబట్టి జగత్తు యొక్క ఉనికి జగత్ ఉనికి కాదు జగత్తు కనబడ్డమే జగత్తు యొక్క భాష నేను ఉన్నాను అనే అనుభవం మీద ఆధారపడి ఉంటుంది కానీ నేను ఉన్నాను అనేది జగత్తు మీద ఆధారపడదు కాబట్టి ఆ నేను ఉన్నాను అనే దాంట్లో దేవుడు దాగి ఉన్నాను నువ్వు అక్కడ దేవుణ్ణి వెతుక్కో నీకు అక్కడ దేవుడు దర్శనమిస్తాయి అంటే తప్ప నేను ఉన్నాను జగత్తు ఉన్నదే అని అక్కడెక్కడో దేవుణ్ణి వెతించానంటే నీకు దేవుడు ఏదో అనుకోవడమే తప్ప ఆ ఈశ్వరుడు భించే ప్రసక్తి లేదు ఉండండి ఈశ్వరులని అలాగ వేదాంతులు మరి అలాగే చెప్తారు వేదాంతులు తీర్థయాత్ర స్పెషల్స్ ఏమిటారు కదా వేదాంతులు ధోరణ ఇలాగే ఉంటుంది ఆ శ్లోకం పూర్తి అయిపోయింది సదా చిత్తం సంస్పృశత్యధ్వ్రిషూ అనిమిత్త విపర్యాసం తస్య భవిష్యతి ఆనందగిరి ఈ శ్లోకానికి చక్కటి వివరణ ఇచ్చారు ఇప్పుడు సర్పభ్రాంతి కలిగిందనుకోండి సర్పభ్రాంతి కలిగింది అంటే అక్కడ సర్పం లేదు అని చేతనే భ్రాంతి అన్నారు సర్పం ఉంటే భ్రాంతి సర్పం ఉంటే భ్రాంతి అంత సర్పభ్రాంతి అంటే సర్పస్య అభావ సర్పాభావం ఇప్పుడు సర్పభ్రాంతిలో అంగమైన సర్పాభావము సిద్ధించాలంటే సర్పభావం ఉండాలి ఎక్కడో ఒకచోట ఎక్కడో మరొక చోట సర్పము ఉండాలి సర్పము ఉంటేనే సర్ప అభావము ఉంటుంది సర్పమనేది లేకుండగా సర్ప అభావం ఉంటుందా ఉండదు సర్పాభావం లేకుండా సర్పభ్రాంతి ఉంటుందా ఉండదు కాబట్టి సర్పభ్రాంతి కలిగింది సర్పజ్ఞానం కలిగింది అది భ్రాంతి జ్ఞానము అని మీరు చెప్పాలంటే ఆ సర్ప ఆ జ్ఞానంలో విషయమైన సర్పము సర్పము కాదు అంటే సర్పాభావము అంటే సర్పాభావము సిద్ధించాలంటే అంటే నేను మళ్ళీ శాదంగా చెప్తున్నా సర్పభ్రాంతి సిద్ధించాలంటే సర్పాభావం సిద్ధించాలి సర్పాభావం సిద్ధించాలంటే సర్పభావం సిద్ధించాలి సర్పము యొక్క భావాన్ని అభావ ప్రతియోగి అని అంటారు కౌంటర్ పార్ట్ సర్పాభావమునకు ప్రతియోగి ఏమిటి సర్పం ఘటాభావానికి ప్రతియోగి ఏమిటి ఘటం ఏమండి ఇప్పుడు మనం ఏమంటున్నాం ఘటము లేదు అని అంటున్నాం ఘటము యొక్క అభావం మరి ఘటం లేకపోతే ఘట జ్ఞానం ఎలా కలిగింది భ్రాంతి జ్ఞానం ఘటం భ్రాంతి జ్ఞానం కదా అది అయథార్థ జ్ఞానం అయథార్థ జ్ఞానంలో విషయం ఏమిటి ఘటాభావం ఘటాభావం ఘటం లేని చోట ఘటం ఉందని వీడు అనుకుంటున్నాడు ఘటాభావము సిద్ధించాలంటే ఘటాభావ ప్రతియోగి ఘటం సిద్ధించాలి ఘటం ఉండాలి కాబట్టి ఘటం అనేది ఉన్నప్పుడే ఘటాభావం సిద్ధిస్తుంది అప్పుడే ఘట భ్రాంతి సిద్ధిస్తుంది కాబట్టి ఘటం అనేది ఉంది అని ఆర్గ్యుమెంట్ ఏమన్నా అంటే ఎక్కడో చోట సర్పం ఉంటే ఇక్కడ సర్పభ్రాంతి కలిగింది అలాగే ఎక్కడో మరో చోట జగత్తుంటే ఇక్కడ జగత్ భ్రాంతి కలిగిందని చెప్పగలరా అలా చెప్పడానికి ఎక్కడుంది వేరే జగత్ సర్పం ఉండి సర్పభ్రాంతి కలుగుతోంది కదా అలాగే జగత్తు భ్రాంతి కలుగుతోంది అంటే జగత్తు ఉండాలి అక్కర్లేదు అక్కర్లేదు మొత్తానికి అది పూర్వపక్షం